గణపపతిహవామహే కవితీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ణుభిత సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ओ भद्रम कन्े भीषुन यामदेवा भद्रम पश्येम्षीजत्रा स्थिर स्तमूभिशेमितयुस्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्ति नोषा विश्व स्वस्ति नाक्षोरिष्टने స్వస్తినో బృస్పతర్దధూ శా పిశా పిశాంతి స్వప్నమాయరం తిమిదృష్టం వేదాంత విశ్వమితం దృష్టం తథతే గంధర్వ నగరము స్వప్నము అంటే కళ అలాగే మాయా అంటే ఇంద్రజాలము ఇవి ఎలాగైతే అవాస్తవములు ఇంకే కనపడమే కానీ వాటి వస్తుత్వం లేదు ఇది అలా కనపడుతుంది కదా అని మనం కంగారు ఏమీ లేదు అక్కడ కులక్కి భ్రమసిద్ధములు తప్ప వస్తుములు కావు అని మహాత్ములు దర్శిస్తారు ఇ చూడండి మనం ఏమనుకుంటామంటే ఈ జగత్తు చాలా గొప్పది అనుకుంటాం అలాగే ఈ జగత్తు చాలా పూర్ణమైన సమగ్రమైనది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ నైట్ అలా అనిపిస్తుంది భ్రమ అంటే అలాగే ఉంటుంది మనం ఎంతసేపు మన ముందున్నటువంటి అల్పములైన నామరూపాల యొక్క ఆ జాలంలో ఆ వలలో చిక్కుకుని ఉంటాం ఇప్పుడు మీరు ఆలోచించండి సూర్యుడు చంద్రుడు ఆకాశము వాయువు పృథివీ హయ్యర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ మీరు దాన్ని పరిశీలించడం ఆరంభిస్తే మీ కళ్ళ ముందే ఈ చిన్న పిక్చర్ డిజాల్వ్ అయిపోతుంది ఆ బిగ్గర్ పిక్చర్ని చూడటం చేతకాకపోవడం చేతనే దాన్ని చూడటం చేతకాకపోవడం ఓ సమస్య అలాంటి ఒకటి ఉందనే దృష్టి కూడా జనాలకి తక్కువ వీటిని బిగ్గర్ పిక్చర్ను చూసి అది తన స్మాలర్ పిక్చర్లోకి దాన్ని ప్రవేశపెడతాడు తప్ప స్మాలర్ పిక్చర్ని విధులుపెట్టి బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళాడు ఎలా ఉందంటే రాజుగారు ఉన్నారు అక్కడ రాజుగారిని చూసి ఈయన మనం ఏమైనా ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం కదా పైన పైన ఇల్లు కట్టుకోవడం కదా ఇల్లు ఆల్రెడీ కట్టే ఉన్నాడు పైన ఏదో వేస్తున్నాడు కదా దీనికి ఏమైనా సిమెంటు ఈ రాజుగారు ఈ సిమెంట్ మనకు కోటాధ్వరలో ఇప్పిస్తాడా అవి వీటికి రాజుగారిని చూస్తే కలిగే అభిప్రాయం అంతేగాని రాజళ్ళవాడు నావిష్ణు పృథ్వీ పతిహి సాక్షాత్తు విష్ణువు యొక్క అంశచేతను ఈ సకల జగత్తుని పరిపాలిస్తున్నాడు అని వీడికి ఏమన్నా అనిపిస్తుందా వీడికి కోటా సిమెంట్ ఏమైనా వస్తుందా అయితే మా బావమృత ఏదైనా కోర్టులో ఏమైనా ఉద్యోగం ఇస్తాడా కాబట్టి వీడు పెద్ద పిక్చర్ని చిన్న పిక్చర్లోకి లాక్కొస్తాడు తప్ప చిన్న పిక్చర్ని విధులు పెట్టి పెద్ద పిక్చర్లోకి వెళ్ళాడు అది మనస్సుకు అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం పేరే వైరాగ్యము అని అంటారు దాన్నే ఆ విధంగా నేర్చుకోవడం పేరే వైరాగ్యం చిన్న పిక్చర్ని వదిలిపెట్టేసి బిగ్గర పిక్చర్లోకి వెళ్ళిపోవడం పేరే వైరాగ్యము అని పేరు దాన్నే తత్వము అని అంటారు కాబట్టి ఈ మీరు ఈ జగత్తు చాలా బలంగా ఉన్నది గొప్పగా ఉన్నది సమగ్రంగా ఉన్నది కంప్లీట్గా ఉన్నది అంటే ఇట్ ఈస్ వితిన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ కంప్లీట్ సినిమా ఉందనుకోండి ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది ఆర్ట్ డైరెక్షన్ ఉంటుంది కెమెరా వాడు ఉంటాడు తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ పక్కగా ఉంటాయి ఇట్ ఈజ్ టోటల్ కంప్లీట్గా ఉంటుంది రోమన్ కాలం నాటి పిక్చర్ తీసారనుకోండి ఆ రోమన్ కాలం నాటి నాణ్యాలు అప్పటి శిల్పాలు చూసి ఆ డ్రెస్సులో అవి చూసుకుని అవన్నీ పుట్టిప్పుడు అలాంటి డ్రెస్సులే పుట్టి వాళ్ళకి అటువంటి డ్రెస్సులే తొడిగి అలాగా అది చూపిస్తారు అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది కంప్లీట్గా ఉంటుంది చాలా సమగ్రంగా ఉంటుంది అంత మాత్రం చెప్తా దాన్ని సత్యం అలాగే మనం అనుభవానికి వస్తున్నటువంటి ఈ జగత్తు అనుభవిస్తున్న జగత్తు చాలా కంప్లీట్ అని మనకు అనిపిస్తుంది కానీ మీరు కనుక ఒక పిసరు మనస్సును పెట్టి చూడగలిగితే అది పరస్పర వైరుధ్యాలతో నిండి ఉంటుంది చాలా విరుద్ధంగా ఉంటుంది జగత్తు సో ఎలాగంటే నేను కొన్ని వైరుధ్యాలు చూపిస్తాను చూడండి మనిషి ఒక్కడూ బతకలేడు పది మందితో కలిసి బతకాలని కోరుకుంటాడు కానీ తీరా పది మంది వచ్చిన తర్వాత పది మందిని తప్పించుకుని ఒక్కడిగా బతకడానికి ట్రై మనిషి ప్రకృతిలో కలిసిపోయి పక్షుల్లాగా పశువుల్లాగా ప్రకృతిలో కలిసిపోయి బతకలేడు యాజ్ ఎస్ ఏ క్రీచర్ ఆఫ్ ది ల్యాండ్ అలా బతకలేడు ఆ ప్రకృతి నుంచి సెపరేట్ అయిపోతాడు బిల్డింగులు కట్టుకుని సిమెంట్ తోటి వాటితో బిల్డింగ్లు కట్టి ప్రకృతిని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాడు కానీ అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రకృతిని ఫోటోలు తీసి తగిలిస్తాం అదే అక్కడ పెట్టా ప్రతి మొక్కని కనపడ్డ ప్రతి మొక్కని నరికేసి ఓ బిల్డింగ్ ఒకటి పెట్టి ఆ బిల్డింగ్ లోపల మొక్క బొమ్మ పెట్టుకుంటాడు అదో అక్కడ పెట్టేందు బొమ్మ ఆ బొమ్మ ఎందుకు పెట్టే ఈ తోరణాలు ఎందుకు కట్ట ఇది రిలీజియన్నో అదేమో సెక్యులర్ మామిడి మొక్కను నరికేసి తోరణాలు కట్టారు పూల మొక్కలను అరికేసి బొమ్మ పెట్టాం దిస్ ఈజ్ హౌ సెల్ఫ్ కాంట్రడిక్టరీగా మన సంసారంలో మనం బతుకుతూ ఉంటాం మనకి సుఖశాంతులు కావాలి కదా కానీ సుఖ దుఃఖము అశాంతి కలగటానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ మనం చేస్తూ ఉంటాం సో ఈ విధంగా వైరుధ్యాలతో బతుకుతూ ఉంటాం మనం అనుకున్నంత సమగ్రమేం కాదు ఈ జీవితం ఈ జగత్తు చాలా వైరుధ్యాలు ఉంటాయి దాంట్లో తర్వాత దాంట్లో మీరు ఏది పట్టుకున్నా అది యథార్థము సత్యము అని మీరు అనుకునే లోపల అది చేరిపోతూ ఉంటుంది ఆ ట్రాన్సిటరీ నేచర్ అంటే తత్కాలమునందు ఉంటుంది తప్పిస్తే మరో కాలంలో లేకుండా అని మనకి అనుభవానికి వస్తూనే ఉంటుంది అది సమగ్రం జగత్తు గురించి ఒకే మాట స్పష్టంగా చెప్పచ్చు అది ఏమిటంటే ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ రిడ్యూసరీ ఇట్ ఈజ్ అంటే టోటల్లీ అది కల్పన మా మనస్సు యొక్క కల్పన తప్ప మరొకటి కాదు అయితే అది మనస్సు యొక్క కల్పన అని తెలుసుకోవటానికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం చేతనల్సి ఉంటుంది ఈ నామరూపాత్మకమైన జగత్తు యాజ్ ఇట్ ఈజ్ యాజ్ సచ్ అది అది కల్పనది అది యథార్థం కాదు కానీ దాని మూలంలో ఉన్నటువంటి తత్వం ఏది కలదు సచిద్పంగా ఉండే ఆ చైతన్యం ఏది కలదు ఏ చైతన్యంలో అది భాషిస్తుందో అది సత్యం కాబట్టి దాని సారభూతమైన చైతన్యము ఆత్మసత్యం అవుతుందో తెప్పిస్తే ఆ కనపడే నామరూపాత్మకమైన జగత్తు భిన్నంగా కనపడే జగత్తు మాత్రం ఎన్నటికీ సత్యం కాదు కాబట్టి ఇది ఎలా అయితే నెక్లెస్ ఈజ్ అన్ రియల్ ఇన్ ఇట్స్ అపియరెన్స్ బట్ రియల్ ఇన్ ఇట్స్ సెస్సెన్స్ అంచేతన చిత్రం ఏంటంటే నెక్లెస్ మీరు అమ్మడానికి తీసుకెళ్తే ఆ నెక్లెస్ ఇలాగా ఇలా మీరు దాన్ని వాడు అమ్మేప్పుడు ఎలా అమ్ముతాడు అట్ట ఒకటి అట్టకి దాన్ని స్ప్రెడ్ చేసి అమ్ముతాడు నిజానికి ఒక మనిషి మెడని ఇది యాక్చువల్ సైజ్ ఒక మోల్డ్ ఒకటి తయారు చేసి ప్లాస్టిక్ తోటి ఆ మోల్డ్కి అది పెట్టి మెడలో పెట్టి ఒక ఆర్టిఫిషియల్ నెక్లో పెట్టి ఆ నెక్ లేస్తే అమ్ముతాడు అండ్ మనం కొనడానికి ఇచ్చినప్పుడు మనం అమ్మడానికి ఇచ్చినప్పుడు మనం అమ్మందుకు పట్టుకెళ్ళామనుకోండి ఇలా తీసుకెళ్ళాము అనుకోండి ఇలా తీసుకెళ్ళి వాడికి అలా ఇచ్చారు అనుకోండి తక్కువ మన లాక్కుని ముద్ద చేసి బ్యాలెన్స్లో వేస్తాడు అంటే ఏమిటి మీకేం తెలిసిందాన్ని బట్టి దాని అపియరెన్స్ దాని రూపము ఆ రూపంతో పాటు ఉండే నామము ఇట్ ఈజ్ అన్్రియల్ దాని సారం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యమో అని తెలియలేదు ఎంత చిన్న చిన్న విషయాల్లో లోతైనటువంటి తత్వం దాగి ఉంటుంది దానికి ఇదే దృష్టాంతం మనం అమ్మడానికి బట్టికళ్తే ముద్ద చేసి ప్యాన్లో వేస్తాడు తూకం దాంట్లో వేస్తాడు సిబ్బిలో వేస్తాడు వాడు అన్నప్పుడు ఒక మెడ మోల్డ్ చేసి పెడతాడు పెట్టి దాంట్లో ఇలా పెడతాడు ఏదో అమ్మాయి మెడలో పెట్టుకుని వెళ్ళిపోయినట్టుగా అలా అలా కనపడుతూ సో ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ అన్ రియల్ ఇన్ఇట్స్ అపియరెన్స్ బట్ రియల్ ఓన్లీ ఇన్ఇట్స్ అసెన్స్ మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాము అదేమిటంటే ఎత్రత్వస్య సర్వం ఆత్మైవేదగ్ర ఆసీతి బ్రహ్మైవేదమగ్ర ఆసీతి ద్వితీయాద్వై భయం భూతీయమస్తి కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేది అయితే అయితే కలదో అది వాస్తవంగా లేదు నేహనా నాస్తి కించనా ఇటువంటి వాక్యాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాము నిజానికి మీరు గమనించదగ్గర ఏమిటంటే జగత్ అని మీరు అన్నప్పుడు జగత్ అన్నప్పుడు మీరు ఆశీర్వదించటం చేత అనుగ్రహించటం చేతనే అది ఉంది అని మీరు గుర్తించాలి ఇప్పుడు మ్యాజిక్ షోకు వెళ్తారు అందరూ చప్పట్లు కొడతారు మ్యాజిక్ చిన్న మ్యాజిక్ చేస్తాడు చప్పట్లు కొడతారు చిన్న విషయం ఒక ఖాళీ పెట్టి టోపీ ఒకటి చూపిస్తాడు ఖాళీగా ఉన్న టోపీ చూపించి దాంట్లో కోడిగుడ్డు అడిగితే కోడిగుడ్డు తీస్తాడు ఏమైనా పెద్ద మహాభాగ్యతం వాళ్ళు జీవి ఇలాంటివి ఖాళీ టోపీలోంచి కోడిగుడ్డు తీస్తాడు చప్పట్లు కొడతారు మ్యాజిక్ షోలో అయితే ఖాళీ మ్యాజిక్ మాస్టర్కి ఖాళీగుడ్డులోంచి ఖాళీ టోపీలోంచి కోడిగుడ్డు తీస్తే చప్పట్లు కొడతారు అదే మ్యాజిక్ షో కాకుండా కొంచెం కషాయం అది కట్టి కొంత భక్తులను చుట్టూ పెట్టుకుని ఖాళీగా ఉన్నటువంటి టోపీలోంచి ఏదో నక్లస్ విభూత తీస్తే ఫోటోలు పెట్టి పూజలు చేస్తారు మొత్తానికి వన్ వే సో పీపుల్ డూ లైక్ ద ఇప్పుడు ఆయన ఆ కాళ్ళి టోపిలోంచి కోడిగుడ్డు తీస్తాడు కోడిగుడ్డు ఈజ్ నాట్ వర్ది థింగ్ టు అలాంటివి తీయకూడదు ఎందుకంటే అది అది ఆయన వంగల ద్రవ్యం కాదది కోడిగుడ్డు కోడి అలాంటివి తీయకూడదు ఆ ప్రాణులను హింస పెట్టకూడదు వాటి దాటి వాటి వదిలేదు దాన్ని వీడు ఎక్కడో దాచిపెట్టి చెట్టు పెట్టి తీస్తాడు వాడు అది అలా హింసపడుతూ ఉంటుంది అది ప్రాణిని అలా హింసించకూడదు అది ఏం చేస్తాం సో అది తీస్తాడు తీస్తే అందరూ చప్పట్లు కొడతారు హీ ఫీల్స్ గ్రేట్ అండ్ దేర్ ఇట్ ఈస్ ద మ్యాజిక్ షో సపోజ్ మీరు ఎవళ్ళు చప్పట్లు కొట్టడం మానేసి పోవా నువ్వు అక్కడ ఉన్న కోడినే తీసేవు తప్పిస్తే దాంట్లో మ్యాజిక్ ఏం అన్నారనుకోండి లేదా అన్నారంటే అసలు చప్పట్లు కొట్టలేదు వాడు ఏం చేస్తాడు ఆ సామానంతా సంచిలో వేసుకుని తెచ్చి కొడుతాడు for the magic is there only by your blessing by your consent adhe vidhanga ee jagat anedi mee consent chethane meeru danni undana aashirvadinchabatte unde adi undane meeru nammabatte unde you withdraw your belief in its existence and see what happens ahamasme sada bhami inka vere emi ledhu ఉన్నది కనపడుతుంది కూడా నావు ఉనికిలోనే కనపడుతోంది తప్ప నాకంటే భిన్నంగా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేదే లేదు అని మీకు ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్టు డివిజన్ ఏదో పరమసత్యం అనే నమ్మకం మీరు దాని మీద పెట్టబట్టి అది మిమ్మల్ని అంతలా బంధిస్తోంది తప్పిస్తే మీరు ఆ విశ్వసించడం మానేయండి అసలు మహాత్ములు అనేవారు మనిషి ఎంత మూర్ఖంగా ఉంటాడంటే ఇతరులు చెప్పినది ప్రతీదీ విశ్వసిస్తుంది నిజానికి మనిషి జీవితంలో తన గురించి తాను తెలుసుకున్న దాంట్లో తన గురించి తాను అనుకునే దాంట్లో నేను ఇది నేను అది అని వీడు లక్ష రూపం ఈ అనుకునే దాంట్లో కేవల విశ్వాసమేది ఇంక్వైరీ చేసి తెలుసుకున్నదేది అని కనుక వీడు లెక్క వేసుకుంటే ఇంక్వైరీ చేసి తెలుసుకున్నది ఏమీ ఉండదు అంత విశ్వాసం ఐఎమ్ ది సన్ ఆఫ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ విశ్వాసము నేను ఫలానా కులం వాణ్ణి బిలీఫ్ ఎవ్రీ థింగ్ ఇంక నేను లిస్ట్ చెప్తూ కూర్చుంటే అంతమేమి ఉండదు దానికి ఎవరి థింగ్ ఈజ్ ఎ బిలీఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ బిలీఫ్ విచారం చేసి తెలుసుకుంటే తెలిసి ఇది ఒకే ఒక సత్యం ఉండదు అదేమిటంటే ఆత్మా సత్యత ఆత్మకంటే భిన్నంగా ఇంకొకటి లేదు అది ఒక్కటే విచారం వల్ల తేలేది అంతవరకు వీడు కేవలం ఒక బిలీఫ్ సిస్టమ్లో బతుకుతూ ఉంటాడు ఎప్పుడైతే మీరు విశ్వసించటం మానేసి ఓపెన్ మైండ్ పెట్టుకుంటారు ఎంటీ మైండ్ అండ్ ఓపెన్ మైండ్ ఈజ్ ఎ క్రియేటివ్ మైండ్ ఏ విశ్వాసాలు వద్దు దాంట్లో ఏ విశ్వాసాలు వద్దు యూ బ్లెస్ ఎవ్రీబాడీ బట్ యూ డోంట్ హోల్డ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ గ్రైన్ గ్రైన్ జస్ట్ ఏ విశ్వాసాలు వద్దు ఎంటీ మైండ్ పెట్టండి తర్వాత ఓపెన్ మైండ్ పెట్టండి అండ్ దెన్ లుక్ అట్ ది వరల్డ్ system after system oka round of um, layer after layers of world belief systems ivanni kuda ala melt aipothayi edi medalu undu udaharane ithe prayanamlo mohottam chodadani ee time munchidani aa time cheddadani idi at one time i was looking at it but when i saw maha mahulu mahadvamsanu kopa vishishta vamadevulaanta rishulu ante mahatmulu vitu gurinchi emi pattinchipokunna ga వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ సంధ్యావందనాది నిత్యకర్మలని కుటుంబ పోషణ ఇత్యాది పనులని చేసుకుంటూ లభించిన దాంతో సంతృప్తిగా జీవిస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తావు ఈ కాలం బాగుంది ఆ కాలం బాగులేదని ఇలాంటి మాటలు అసలు మాట్లాడకుండా వాళ్ళు జీవించడం నేను ఎప్పుడైతే చూశానో వెంటనే నేను కూడా పక్కన పెట్టేశాను అది ఇట్ బికేమ్ సచ్ దాట్ ఇట్ సచ్ అన్ ఎక్స్టెంట్ ఇట్ బికేమ్ అసలు ఇట్ బికేమ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఫర్ మీ ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ ఇట్ జస్ట్ డజెంట్ ఎగ్జిస్ట్ పొద్దున్న అయింది లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి లేకపోతే ఏదో అలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ కోసం ఉదయము అస్తమయము దీపం అప్పు కూర్చోవచ్చు ఇంకప్పుడు దీపం వేసుకోలేదు చదువుకోవడానికి రాత్రి వచ్చిందంటే దీపం వేసుకుని చదువుకోవాలి ఇలాంటి కొన్ని బేసిక్ ఎగ్జిస్టెన్స్ రిలేటెడ్ థింగ్స్ తప్ప ఇక ఆల్ ద స్ట్రక్చర్ దట్ పీపుల్ గ్యాదర్ అరౌండ్ ఇట్ ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్ట్ ఫర్ మే ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్ట్ ఫర్ మే ఓవర్ చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ ఒక ఒక లేయర్ ఆఫ్ సంసార పోయినవుతుంది అలాగే కులం అలాగే మరొకటి నాతోటి నేను ఊరికే దృష్టాంతం కోసం చూపుతున్నాను నాతోటి ఒక డికేడ్ ఒక సంవత్సరంగా ఒక డికేడ్ రెండు డికేడ్లు నాతోటి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఆత్మీయుల కులం కూడా నాకు తెలియదు వాట్ ఈస్ దేర్ క్యాష్ ఐ డోంట్ నో వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జస్ట్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో వై ఇట్ ఇట్ సో హ్యాపన్స్ సో ఏమైపోయిందంటే అది ఒక లేయరు ఇట్ జస్ట్ డిసపియర్డ్ ఫ్రమ్ మై ఎగ్జిస్టెన్స్ ఇట్స్ ఎట్ ఈస్ పాసిబుల్ టు లివ్ లైక్ దాట్ దట్ ఈస్ ఫ్రీడమ్ కాబట్టి మనం ఈ బిలీఫ్స్ని కొన్నింటిని ఎప్పుడైతే విత్డ్రా చేసేస్తామో దట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ మెల్ట్ అయిపోతుంది అది డిజాల్వ్ అయిపోతుంది ఉండడం మీరు దాన్ని నమ్మి దాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తే అది నిలిచి మళ్ళీ నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది అంతే దట్సా కాబట్టి మీరు ఇంకొక్కటి కూడా చెప్తారు స్మృతి అపేక్ష అని రెండు ఉన్నాయి మెమొరీ అండ్ ఎక్స్పెక్టేషన్ ఈ రెండు లేవనుకోండి సపోజ్ ఈ రెండు లేవనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసిన ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్యూచరు మెమొరీ అంటే ప్యాస్ట్ ఈ రెండు లేవనుకోండి లేచారు నిద్ర లేచారు దర్ ఈజ్ నో మెమొరీ అంటే రెండిño మెమరీ అంటే మీరు హ్యాండిక్యాప్డ్ అయిపోయారని నా ఫిత్తాయి కాదు యు జస్ట్ డోంట్ గివెన్ ఇంపార్టెన్స్ టు ఇట్ అండ్ యు డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏదోట్లా రండి ఇప్పుడు ఏదో అవుతుంది ఇది అదె ఎక్స్‌పెక్టేషన్స్ ఏ లేవు ఇక్కడ ఏమవుతుందో తెలుసునాండి దేర్ ఇస్ నో టైం ఫర్ యు టైమ్ అనే పారామీటర్ లేకున్నా అయిపోతుంది మీ జీవితంలో ఎప్పుడైతే టైం లేదో టైం బికమ్స్ ఇర్రెలివెంట్ అండ్ అన్ రియల్ అప్పుడు సంసారం అన్ రియల్ అయిపోయి మీరంతా సద్రూపంగా సచ్చిదాత్ రూపంగా మిగిలి ఉంటారు కాబట్టి సంసారం అంత సత్యమని మీరు అనుకోద్దు ఊరికే అది సత్యమని ఆర్గ్యూ చేసుకోవద్దు అలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం చేత దాని ఎందు లేని సత్యత్వాన్ని మీరు దానికి అనుగ్రహిస్తున్నారు అంతకంటే నథింగ్ మోర్ దాన్ అలా ఉంటుంది కాబట్టి నటు తద్ ద్వితీయమస్తి రెండవది అసలు లేనే లేదు తర్వాత ఎత్రత్వస్యతూ ఎత్రత్వస్యా సర్వమాత్మైవాభూతు ఎత్ర అంటే ఏ కాలమునందైతే ఎత్ర అంటే అజ్ఞానకాలం పోయి జ్ఞానకాలం వచ్చింది అత అనేది కాంట్రాస్ట్ని సూచిస్తుంది ఏ కాలమునందైతే సర్వం ఆత్మైవా అభూత్ ఇప్పుడు మనిషి కనపడ్డాడు ఇప్పుడు శత్రువు అనిపించింది మళ్ళీ ఆలోచిస్తే ఏమిటి శత్రువు శత్రువు ఎందుకు అయ్యాడు ఇక్కడో దేహమో మనస్సు ఉంది అక్కడ ఇంకో దేహము ఇంకో మనస్సు ఉంది అంతే కదా ఉన్నదది ఈ దేహము ఒక పద్ధతిలో ఉంది ఇది ఎలా ఉంది కొంచెం నీరసపడింది బలం తగ్గింది ఒకప్పుడు ఉన్నటువంటి పస దేహంలో లేదు ఆరోగ్య కారణాల ఏవో తేడా వచ్చాయి వయస్సును దేహానికి వయస్సు అది ఈ దేహం అవతల దేహం ఇంకా యౌనంలో ఉందా దేహము కాబట్టి ఇంకా దృఢంగా ఉంది కాబట్టి అది ఈ దేహంలో ఈ భేదం కనపడుతుంది స్పష్టంగా ఇక మనస్సు ఈ మనస్సు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన మనస్సు జగత్తు మిచ్చాయేటువంటి సంస్కారాలతోటి కొంతకాల కొంత సంస్కారం ఉన్నటువంటి మనస్సు ఎవడో పెద్దలు పెట్టిన సంస్కారము అలాగే ఏదో సమాజంలో పేరు ప్రఖ్యాతులు చెందిన మనస్సు అవతల మనస్సు చాలా క్రూడ్ మైండ్ సో చిన్న కోరికలు చిన్న చిన్న భయాలతోటి సతమతమవుతూ ఉండే ఒక చాలా క్రూడ్ అండ్ అండర్ డెవలప్డ్ ఆర్ అన్డెవలప్డ్ మైండ్ అది దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ దట్స్ ఆల్ అండ్ ఈ దేహము ఈ మనస్సు కలిసి ఒక వ్యక్తిని ప్రాజెక్ట్ చేస్తాయి అన్ రియల్ ఎంటిటీ కాల్డ్ ఎ పర్సన్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్ అవుతుంది ఆ దేహము ఆ మనస్సు కలిసి ఒకటి ప్రాజెక్ట్ అవుతుంది భూతార్ అన్ రియల్ దీంట్లో మిత్రుడే ఉంది శత్రువే ఉంది యాజ్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఆర్ వన్ యాజ్ అవేర్నెస్ ఆల్ ఆర్ వన్ యాజ్ అ లైఫ్ ఆల్ ఆర్ వన్ వెర్ డివిజన్ వాడు శత్రువుటి మిత్రుడేటి ఇదంతా కూడా మన ఇమాజినేషన్ తప్పించి అంతా ఒకటే శత్రువు లేడు శత్రువు అని అనుకున్నవాడు ఆత్మే మిత్రుడు ఆత్మై వాతి వాడి తెలియదు ఆ సంగతి ఇదాం వాడు మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తాడు చీట్ చేసే ప్రయత్నం చేస్తాడు దట్ హిమ్ డూ దట్ ఈజ్ హీజ్ మైండ్ హూమ్ హీఈస్ హీ చీటింగ్ ఈజ్ చీటింగ్ హిమ్సాట్ ఈజ్ నాట్ చీటింగ్ అని బలిసి in this world you can cheat only one person and that is yourself you can never ever cheat anybody else what is the truth kabatte ye kalalo ite meeru ee deheendriya manas sanghatam nund unde atmadrishtike atitanga chuda galugutaro aa kalalone sarvamasya atmai va bhuti asmi aham asmi the being that lo meeru nilichi unte there is no other being. There is only one being. And that is myself and I can't compare it to Allah. us how the phrase goes out was related to yourself and the truth is too human and the secondo and ego is become. The meaning is how does your perception affect so you are afraidِ if one person is fire or dead or that he realizes all following血 of air and then another world enables then leads human did not consider physical ఆ నామరూపాల మిచ్చే దాని నుండే సారం ఎప్పుడూ సత్యమే అది ఆత్మయే కాబట్టి అసలు రెండవ వస్తువు లేనే లేదు ఎత్రతో అసలు సర్వం ఆత్మైవ అూ సర్వము ఆత్మయే అయిపోయిందో తత్కేనకిం పశ్యేదని ఓధార్మికంలో వాక్యం అని సో భాగవతంలో ఏమన్నారంటే ఏం విధం థాం సకలాత్మనామ స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే నువ్వు ఇటువంటి వాడదు అంటే సకల ప్రాణులలో ఆత్మరూపంగా నువ్వే ఉన్నావు అటువంటి నిన్ను ఎవరైతే తను కూడా ఒక ప్రాణి గనుక తన యొక్క స్వరూపంగా తన యొక్క ఆత్మగా ఎవడైతే తెలుసుకుంటాడో ఎలా తెలుసుకుంటారు వేదాంతేషు విచక్షణై అని అంటున్నారు కదా గుర్వర్క లబ్ధోపనిషత్సూ చక్షుషా భాగవత శ్లోకం గురువు సూర్యుడు సో ఆ సూర్యకాంతి గురువు అనే సూర్యకాంతి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ వెలుతుర్లో అన్నీ కనపడ్డట్టుగా ఆ గురువు సూర్యుని యొక్క ప్రకాశంలో ఉపనిషత్ అనే వెలుగు ఆ చూపు విడికి లభిస్తుంది రాగానే చూపు వస్తుంది మనకి చీకట్లో చూపు ఎక్కడిది సూర్యుడు రాగానే చూపు వచ్చింది లైట్ వేయగానే చూపు వచ్చింది అలాగే గురువు సూర్యుడు ఉదయించగానే చూపు ఎటువంటి చూపు ఉపనిషత్సూచక్షుష ఉపనిషత్సుచుష ఉపనిషత్తు అనే యోగ్యమైన చూపు సత్యధర్మాయో దృష్టయ్యే అన్నారు ఈశావాస్యోపనిషత్తులో సో సత్యధర్మాయో దృష్టయే సూర్యుడికి నమస్కారం చేస్తూ సో తత్వం పోషన్నపావృణం ఈ అజ్ఞానం అనే పొరనే తీసి పక్కన పెట్టు సత్యధర్మాయో దృష్టయ్యే సో దాట్ ఆ సత్యధర్మము అంటే ఆత్మధర్మము దాని కొరకు దాని అది దాన్ని చూడగలిగే చూపు కొరకు అన్నట్టుగా సో ఉపనిషత్సుచుష ఆ ఉపనిషత్తులనేటువంటి యోగ్యమైన చూపు ఎప్పుడైతే వీడికా ఈశ్వరానుగ్రహం వల్ల లభిస్తుందో గురు అనుగ్రహం వల్ల లభిస్తుందో తేతే తరంతీవ భవానుతాంబుధి వారు ఈ సంసారము సముద్రము ఈ సముద్రం నిజమైన సముద్రమా అనురూత సముద్రం అంటే వాస్తవంగా లేని సముద్రం స్వామి అవతీర్థం ఏమన్నారంటే వేదాంతానికి రాడ్ ఆఫ్ మోసెస్ అని పేరు పెట్టారు రాడ్ ఆఫ్ మోసెస్ ఎందుకంటే మోసెస్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన దగ్గర ఓ స్టాఫ్ ఉంటుంది ఓ కట్టె సముద్రం అడ్డు వీళ్ళందరికీ ఈ సముద్రం దాటితే అవతల వైపు స్వర్గం ఉంది స్వర్గం అంటే జోర్డాన్ రివర్ వ్యాలీకి స్వర్గం అని మనకి స్వర్గం ఏమిటి అందుకే కృష్ణానది కృష్ణానదే హైదరాబాద్కి ఏ నది ఉంది పక్కన ఏది ఉంటే అది ఏదో నది ఆ నది తీరమే స్వర్గం వాళ్ళకి జోర్దాన్ నది అవతల వైపు ఉంది మధ్యలో సముద్రం అడ్డుంది అది స్వర్గం ఆ స్వర్గానికి సముద్రం అడ్డుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే స్టాఫీల్ అడుతుంది పెద్దతే అవుతుంది సముద్రం ఇటు అటు ఆ మధ్యలోంచి వీళ్ళు ఆ గుర్రాలు వేడిదలు సామాన్లు పిల్లలు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు వీళ్ళని తరుగుకుంటూ వస్తాడు ఫారో వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయేప్పటికి వీడు సరే ఓపెన్ ఉంది కదా అని వీడు ప్రవేశిస్తాడు ఈ ఫారో వాడి సైన్యాలతో ప్రవేశిస్తాడు వీళ్ళందరూ అవతల ఒంటికి తర్వాత సముద్రం అవతలకి ఫ్యా స్టాఫ్ తీసేసుకుంటాడు ఫోర్సెస్ మళ్ళీ సముద్రం వచ్చేస్తుంది ఈ ఫారో సైన్యం అంతా సముద్రంలో పోతుంది కొట్టుకుపోతుంది అంతే కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు వేదాంత వేదాంతేషు విచక్షణ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సముద్రాన్ని దాటేసాడు అనమాట తెలుసుకోకపోతే దాంట్లో పడుకోకూడాడు ఇంతకీ ఆ సముద్రం ఏమిటంటే ఇదే భవ అనురుత అంబుధి ఈ సంసారమే ఇదే సముద్రం అయితే ఇది యథార్థమా అంటే ఇట్ ఈజ్ నాట్ రియల్ అన్ రియల్ అన్ రియల్ ఇప్పుడు చిన్నప్పుడు మీరు హై స్కూల్లో చదివే రోజుల్లో మీరు ఏమైనా జీవితంలో క్రైసిస్ని ఫేస్ చేశారా లేదా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి హై స్కూల్లో ఒక క్రైసిస్ని మీరు ఫేస్ చేశారా లేదా కాలేజీలో క్రైసిస్ని ఫేస్ చేశారా లేదా ఇప్పుడు ఐ రిమెంబర్ దట్ క్రైసిస్ అండ్ సీ హౌ రియల్ ఇట్ వాస్ ఇజ్ ఇట్ రియల్ ఇట్ వాస్ రియల్ అట్ దట్ టై నాట్ ఎలాగే చిన్నపిల్లవాడు క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉంటే తల్లి నవ్వుతుంది వాడు ఏడుస్తూ ఉంటాడు క్రైసిస్లో ఉంటాడు పూటికాయలు పోగొట్టుకునే క్రైసిస్లో ఉంటాడు వాడి క్రైసిస్ని వాడి ఏడుపుని చూసి తల్లి ఉంటుంది చిరునవ్వును ఉంటాడు అంతే వెరీ రియల్ క్రైసిస్లో ఉన్నవాడు అది సత్యం అని ఉంటాడు అయితే హయ్యర్ ట్రూత్ తెలుసున్నవాడికి ఆ సత్యమే అలాగే ఉంటుంది కొద్ది రోజులు దాని నుంచి వాడే బయటపడతాడని బికాజ్ ఇట్ ఈస్ నాట్ రియల్ దాన్ని మనం రియల్ అనుకుంటున్నాం తప్ప రియల్ కాదు కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వారు సంసార సముద్రం నుంచి బయటపడిపోతారు ఆ సముద్రము యథార్థం కాదు అంచేతనే ఏతే తరంతీవ భవ అనుత అంబుధిం సంసారం అనే సముద్రము అది అనురుతం ఝూటయ్ అంటున్నావిడ మీరాబాయి సంసారాన్ని గురించి చెప్తా భవసాగర సుఖగయ జూఠా భవసాగర సుఖగయ అనేదో అంటున్నాడు నాకు బాగా గుర్తులేదు అది సంసార సముద్రం ఎండిపోయింది సముద్రం ఎలా ఎండిపోతున్నా అది ఉంటేగా ఎండిపో సముద్రం జూటా అది లేదు ఇది ఉన్నట్టు భ్రమ కలిగింది అది ఎండిపోయింది ఇప్పుడు సముద్రమే ఎండిపోయింది అజ్ఞానం చేత ఉన్నట్టు కనబడ్డ సముద్రం జ్ఞానం కలగానే ఏమవుతుంది ఎండిపోతుంది లేకుండా అయిపోతుంది అని అంటుంది ఆవిడ మీరాబాయ్ అంటుంది సో ఆ కూడా తరంతీవా ఇప్పుడు తరించారు నిజంగా తరించారా నిజంగా తరించారంటే సముద్రం నిజం అవ్వాలి అది అసత్యమైన సముద్రం వీళ్ళు తరించినట్లుగా అనిపించింది భయం పోయినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా ఇంత భయం నుంచి బయటపడ్డామనిపిస్తుంది ఏమిటో భయం నిజంగా ఉంది అది నిజంగా భయం అది భయమని ఆ భ్రమ తొలగిపోయింది కానీ ఆ విషయాలన్నీ తర్వాత శ్లోకంలో చూడబోతున్నాము విచక్షణై నిపుణతర వస్తుదర్శిభి పండితైరిత్యర్థ కానీ ఈ తత్వాన్ని తెలియాలంటే సంసారం మిథ్యాన్ని తెలియ అదే తత్వం ఉంటాయి సంసారం మిత్యాన్ని తెలిస్తే ఆత్మసత్యమని దాని ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది దాంట్లో సమస్య ఉంటుంది నామరూపాలు నెక్ నెక్లెస్ మిథ్యాన్ని తెలియగానే మిగిలి బంగారమే ఇంకా దాంట్లో ఇబ్బంది ఏమి సో ఇది తెలియాలంటే సాధకులు నిపుణతర వస్తుదర్శిభి అంటున్నారు విచక్షణ ఆ చక్ష అంటే చూడడం విశేషంగా చూసే శక్తి కలిగి ఉండాలి అంటే వస్తువుని చాలా నిపుణంగా చూసి పడ ప్రెజెంట్ ఫ్యూచర్ అని చెప్పారనుకోండి కాదప్ప ప్యాస్ట్ ఈజ్ ఇన్ మెమరీ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఎవరిథింగ్ ఈజ్ ప్రజెంట్ అని చెప్పగానే అది చూడడానికి వాడికి ఒక లోతైనటువంటి పరిశీలన శక్తి ఉంది అంతేగాని ఓ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించి ప్యాస్ట్ లేదంటారు చూడండి మండల ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికెట్ ఇలాగా వారికి ఏం చెప్తారు వేదాంతం వాడు వేదాంతానికి అర్హుడు కాదు కాబట్టి మండలాఫీసర్ సర్టిఫికేట్లో ఉన్న నెంబరు డేటు అది సత్యం అనుకునేవాడికి మీరు ఏం చెప్తారు కానీ నిపుణతర వస్తు దర్శించి చాలా సూక్ష్మంగా వస్తువులు దర్శించేవాడికి మీరు చెప్పచ్చు వాళ్ళు తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారు ఈ జగత్తు మిత్యాని తెలుసుకుంటారు దాని మీద మహాభారతం శాంతి పర్వాల ఒక శ్లోకాన్ని శంకర్లో కూర్చోస్తున్నారు తమశ్వభ్రనిభం దృష్టం వర్షబుద్ధి నాశప్రాయం నాత్తర భావం అది ఈ సంసారం ముందు కూడా ఇంకా ఏదో శ్లోకాలు ఉంటాయి ఒక్క శ్లోకం చెప్తున్నారు మహాభారతం శాంతి పర్వంలో ఎక్కడో ఉంది ఈ సంసారము ఇది కనపడిదే కాని ఉన్నది కాదే అని చెప్తున్నారు ఆయన కనపడుతోంది కాబట్టి ఉందని భ్రమపడకమ్మా కనపడేదే కానీ ఉన్నది కాదు అని ఇప్పుడు చిన్నపిల్లలు ఏమీ విషయం లేకున్నా అనవసరంగా ఏడుస్తూ ఉంటారు అనవసరంగా ఏడుస్తారు ఏదో పోయిందని ఏదో ఏడుస్తారు అదే ఇప్పుడు ఇది ఎలాగంటే చిన్నపిల్లలకి సందర్భం లేకుండా దుఃఖిస్తూ ఉంటారు అనేక రకాల అనేక సందర్భాలే సో వాళ్ళకి జ్ఞానం ఉండదు అలాగే సంసారాలు కూడా అలాగే ఉంటాయి ఏదో చిన్న చిన్న ఏదో మిథ్యా విషయాన్ని పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాం అక్కడ ఆ సంసారంలో సత్యమే ఉండదు వస్తు తమశ్వభ్ర నిభం దృష్టం ఈ సంసారాన్ని జ్ఞానులు ఎలా అనుభవానికి తెచ్చుకున్నారు దృష్టం అంటే అనుభూతం అర్థం అనుభవానికి తెచ్చుకున్నారు ఎలాగంటే తమస్ తమశ్వభ్ర నిభం తమసి సమాసం అది చీకట్లో తమశ్వభ్ర చీకట్లో ఉండే శ్వభ్రము శ్వభ్రము అంటే భూ నేలలో ఆ గాడిలాగా ఉండే అంటే ఈ ఈ టైల్స్ అవి పెట్టారనుకోండి ఆ టైల్స్ వాడు చాలా పూర్ క్వాలిటీ టైల్స్ చాలా పూర్ క్వాలిటీ వర్క్మన్ షిప్తో చేసి అవతలిపోయాడు అనుకోండి తలుపులు వేసేసి వెళ్ళిపోతారు తీరా మీరు పొజిషన్ తీసుకునే టైంకి ఆ మధ్యలో రెండు టైల్స్ మూడు టైల్స్ సరిగ్గా అతుక్కోక ఇలాగా గీతలా ఉంటుంది నేల మీద ఇంకా కరెంట్ లేదు చీకటిగా ఉంది అక్కడికి వెళ్ళగానే కొద్దిగా లైట్ కూడా ఉంది ఈ ఈ బిల్డింగ్లు కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టించి ఇష్టం వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళ వేసేస్తారు ఇక హ్యాండ్ ఓవర్ చేసేప్పుడు బిల్డింగ్కి హ్యాండ్ చేసేప్పుడు వెళ్ళ వెళ్ళంటే తెలుసు అది వేసేసి ఫ్లోర్ కూడా వేసేస్తాడు అన్నిటికీ వెళ్ళ బావేస్తా ఎందుకంటే దాంట్లో ఏం సార ఉండదు వీడు గట్టిగా కొట్టేరటి గుడిపోతుంది అంచేత అది ఎలా ఉందో తెలియకుండా ఉండడం కోసం వెల్ల వేసేస్తాడు ఆ వెల్లని చూసి వీడు బాగద్దనుకుంటాడు సో ఆ కొద్ది రోజులకి మళ్ళీ అది ఏ ఏ ముక్కగా ముక్క క్రాక్లు ఇచ్చేస్తున్నా అలాంటి క్రాక్ ఇచ్చే క్రాక్ అంది ఫ్లోర్ అది చీకట్లో చూసాడు వీడు చూసామనుకుంటాడండి బావనుకుంటాడు అది సంగతి ఎంత బుద్ధిపోతులు ఆలోచించారా తమ స్వభ్ర నిభం దృష్టం ఆ భూచిద్రము దాన్ని వీడు పాము అనుకుంటాడు ఆ పాము సత్యం అది అది వీడిని కరుస్తుందా భయపెడుతుందా వీళ్ళని ఏం చేస్తుంది ఏమీ తెలియదు వీడు ఏదో చేసేస్తుందని బెంగ పెట్టేసుకుంటాడు మనుషులు ఒక ఆయన ఏదో పెట్టాడు పేరు నాగ సూర్య సత్యవతి అనేది పేరు పెట్టాడు సూర్యుడికి నాగానికి సంబంధించిన నిత్యశంది ఎక్కడ ఒకటి వచ్చే కలెక్షన్ అంటే ఏదో రెండు మూడు నాలుగు ఐడియాస్ ఉంటాయి వాడికి అవన్నీ కలిపి కలకాపించ పేరులో పెడతాడు ఈ పేరు పెట్టి వాళ్ళు ఉంటారు కదా సార్ చిత్రంగా ఉంటుంది నేను మొన్న పేరు చూసాను ఎక్కడికో వెళ్ళా కారులో ఎక్కడికి వెళ్ళే నేను ఎక్కడికో వెళ్ళాను నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అమలాపురం వెళ్ళాను కార్లో వెళ్ళి ఆ ప్రయాణంలో ఆ కారు ప్రయాణంలో కారులో కూర్చో ఎవరిలో డ్రైవ్ చేస్తూ ఉంటారు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా కారులో కూర్చోవడమేగా బుద్ధుల్లాగా మనం చేసి పనే ఉండదు సో ఇటువంటి చూస్తూ ఉంటాం మహాకవి రఘువంశంలో దిలీప్ మహారాజు యొక్క వృత్తాంతం చెప్తా దిలీపుడు ధర్మార్థకామాలు మూడింటికి ఒకదాంతో ఒకటి వైరుధ్యం లేకుండగా సపరేట్గా చక్కగా పాటించేవాడు అని వర్ణించాడు అంటే ఏంటి అర్థము ధనమును సంపాదించేప్పుడు ధర్మ ధర్మంతో క్లాష్ రావద్దు కామంతో క్లాష్ రావద్దు అదేలాగా మీరు అన్యాయంగా సంపాదిస్తే ధర్మంలో క్లాష్ వచ్చింది తర్వాత సంపాదించిన ధనాన్ని భోగాలకి ఖర్చు పెడితే కామంతో క్లాష్ వచ్చింది సంపా అలా సంపాదించేప్పుడు క్లాష్ కామ సంపాదించేప్పుడు ఖర్చు పెట్టకూడదు సంపాదించేప్పుడు మీరు భోగాలు ఇప్పుడు సిగరెట్ అమ్ముతాడు పాన్ షాపు వాడు సిగరెట్ కావచ్చు ఎందుకంటే సిగరెట్ అమ్మి సంపాదించే టైంలో వాడే కాల్చడం ప్రారంభిస్తే అది ఆ కుట్టు మూసిపోతుంది అంచేత అర్థము ఉన్నప్పుడు కామం అడ్డు రాకూడదు విరోధం కలగకూడదు అలాగే ధర్మం విరోధం కలగకూడదు ధర్మాన్ని అనుష్ఠించేప్పుడు అర్థకామాలు అడ్డు రాకూడదు డబ్బు మీద లోభంతో ధర్మాన్ని అనుష్ఠించకపోవడము అయితే కామనలకి బానిసీ ధర్మానికి భంగం రాకము కామాన్ని అనుష్ఠించేప్పుడు అర్థాన్ని ధర్మాన్ని అడ్డు రానివ్వకూడదు అంటే ధర్మ ధర్మానికి విరుద్ధంగాని కామాన్ని అర్థము ఉన్న ఖర్చుకి సరిపడే కామాన్ని అనుష్ఠించాలి ఇలాగ పరస్పర వైరుధ్యం లేకుండా మూడు పురుషార్థాలని ఆయన దిలీప్ మహారాజు చక్కగా డిస్టింగ్గా సేవించాడు అని కాళిదాసు మహాకవ్వు పద్యంలో చెప్పాడు దీన్ని పెద్ద కవి కింద నేను మొన్న వెళ్తుంటే ఒకటి చూశాను బోద్ధు ఆ బోద్ధు ఏంటంటే బండార్ల అంబాజీపేటలో ఎక్కడో చూశాను మర్చిపోయాడు వెంకట వెంకట సాయి అది బోర్డు వెంకట సాయి వైన్స్ అని బోర్డు పెట్టి ఆ బోర్డు దగ్గర అర్ధనగ్నంగా ఒక యువతి బొమ్మ కూడా వేశాడు పెద్ద బొమ్మ ఇది బోర్డు నాకు వాడిని చూస్తే అబ్బా ధర్మార్థకాలు ఇంటి ఎంతో ఎర్ఫెక్ట్గా సింక్రనైజ్ చేశాడు ఆరోపించాడు ఎందుకంటే ధర్మం ఏమిటి వెంకట సాయి అటు వెంకటేశ్వర స్వామిని బొట్లో వేసేసాడు ఇటు సాయిబాబాని బొట్లో వేసేసాడు చూసారా ఆ విధంగా ధర్మాన్ని సెటిల్ చేసే పరిశుభ్రు వైన్స్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అర్థాన్ని సెటిల్ చేసి పరిశుభ్రుడు అర్ధనగ్నంగా ఒక యువతి బొమ్మ వేసాడు కాబట్టి కామాన్ని కూడా సెటిల్ చేసే పరిశుభా మూడు మూడు పురుషార్థాలని వాడు ఏక కాలంలో అది నాకు అనిపించామో వెళ్తూంటే చాలా చిత్రవద్దాయి బొబ్బాయి వీటితో సే ఎలా సెటిల్ చేశాడు చూడండి ధర్మార్థ కాబట్టి ఏమో ఎందుకు చెప్పానో చెప్పాను సో ఈ విధంగా ఈ అన్ని భ్రమలే దాంట్లో సత్యం అనేది ఉండదు ఆ భ్రమలలో జీవిస్తూ ఉంటాడు ఆ భ్రమలలో ఒకటి రెండు భ్రమలు వీడికి అనుకూలిస్తాయి అబ్బా ఎంత బాగుందో అనుకుంటాడు కానీ ఈలో ఒక భ్రమలు ఏమవుతాయి చెదిరిపోతూ ఉంటాయి మేఘాలు ఏమవుతాయి చెదిరిపోతాయి కళలు ఏమవుతాయి చెదిరిపోతాయి అలాగే భ్రమలు కూడా చెదిరిపోతాయి చెదిరిపోయే వాటికే భ్రమలు అయిపోయారు ఆ భ్రమలు చెదిరిపోతాయి చెదిరిపోతే వీడేమో కంగారు పడిపోతూ ఉంటాడు సంసారం దుఃఖం కానీ అనుభవిస్తూ ఉంటాయి నిన్ను అసలు ముందు భ్రమపడమనేది ఎవడం అది చెదిరిపోయాని బెండబెట్టుకోవడం సో అలాగే మనిషి జీవిస్తూ ఉంటాడు సో తమశ్వభ్రనిభం దృష్టం ఆ చీకట్లో భూ ఛిద్రాన్ని చూసి పాము అనుకున్నాడే ఆ పాము ఎంత సత్యమో ఈ జగత్తు ఎంత సత్యమో వర్ష బుద్భుద సన్నిభం సో ఇది వర్షం పడినప్పుడు బుడగ ఫారం అవుతుంది నీళ్లు పడిల్సి కింద నీళ్లు వస్తాయి ఆ నీళ్లు ఆ నీళ్ళ మీద మళ్ళీ ఇంకో బిందువు పడ్డప్పుడు ఏమవుతుంది బుడగ ఫారం అవుతుంది ఆ బుడగ ఇటు అటు ఈ లోపల ఏమవుతుంది ఆ బుడగ అలాగే సంసారంలో కూడా వీడి యొక్క ప్రవృత్తి ఆ విధంగానే ఉంటుంది అతీవ చంచలం అని చెప్పడం కోసం వర్ష బుద్భుత సన్నిభం అతీవ చంచలం నాశప్రాయం నాశప్రాయం అంటే అది ఉందను అనుకునే వర్తమాన కాలంలో కూడా అది నశించిన దాంతోటే సమానం నాశప్రాయం అది ఉందని అనుకుంటాడు ఇప్పుడు భూమి ఉంది ఎకరం భూమి ఉంటుంది అది చూస్తూ ఉంటాడు ఇది నాది ఈ భూమి నాది అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటు కానీ టక్కుని చచ్చిపోతాడు ఆ భూమి అలాగే ఉంటుంది ఎంతకాలం పడుతుంది వీడు చచ్చిపోవడానికి ఎంతో కాలం పడుతుంది నాది నాదిని అలా అనుకునే లోపల అంతే అది ఉంటుంది అది ఎక్కడికి వీడు పోతుంది కాబట్టి నాశప్రాయం అలాగే వీడు నా కొడుకు లేకపోతే ఇంకో వీడు నా మనవాడు ఇలా అనుకుంటూ ఉంటాం పిల్లలు ఎంత వేగంగా పెరిగి పెద్దవాళ్ళు మీరు ఆశ్చర్యం వస్తుంది మనం ఇంకా మన ముందు పిల్లలే అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎప్పుడు ఆ విషయం వాడు సమాధానం చెప్పినప్పుడు తెలుస్తుంది ఇంకా పిల్లలు పిల్లలు అనుకుంటారు మరోసారి డాడ్ గివ్ మే బ్రేక్ అంటాడు అంటే బాబా వీడు పెద్దవాడైపోయాడు అంటాడు అరేండి ఆయన నువ్వు నీ భార్య కలిసి ఈ పూట డాడ్ వీ హ్యావ్ అదర్ ప్లాన్స్ థ్యాంక్ వెరీ మచ్ అంటాడు అమ్మా వీడు పెద్దవాడైపోయాడు వీడు మన చేతుల్లో ఏడినా అప్పుడు తెలుస్తుంది వాడు అప్పటివరకు వీడు కట్టుకున్న ఒక సౌధం ఒకటి ఉంటుంది దానికి ప్రేమను పేరు పెట్టుకుంటాడు అదేం ప్రేమ కాదు అది అది స్నేహము స్నేహపాషర్బద్ధ అన్నారు స్నేహము అనే త్రాళ్ళు స్నేహము అంటే ఆసక్తి అటాచ్మెంట్ దానితోటి బంధింపబడి ఉంటాడు సో ఆ విధంగా అది అదంతా కూడా మనం పొరబడ్డాము అని తెలిసిపోతుంది సో నాశప్రాలు వర్తమానకాలేపీ యోగ్యత అసత్వాత్ దానికి యోగ్యత లేదు దా అని తత్వగిరి ఆనందగిరి సుఖాత్హీనం పోనీ భ్రమైనా ఉన్నప్పుడు కొంచెం ఉల్లాసంగా ఉంటుందా అంటే సుఖాద్ హీనం సుఖం లేదు దానికి దాంట్లో సుఖం లేదు అంచేతనే చూడండి ధనంలో సుఖం లేదు అంచేతనే వీళ్ళు ధనాన్ని విరజిమ్మి అధికారాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు మీరు గమనించారా ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పద్నాలుగు కోట్లు పట్టుకున్నారు అంటే ఏమిటి వీడు మామూలుగా ఓ బిచ్చిన ఎవడైనా వచ్చి అడిగితే వీడు ఎంత వేస్తాడు రూపాయి వేయాలా అర్ధ రూపాయలు పావలాలు ఇప్పుడు కనపట్టలేదు వీడు మహం వేస్తే ఒక వేస్తాడు కానీ ఓటు కోసం నోట్లు పంచేప్పుడు పూర్వం వంద రూపాయలు ఓటుకు వందా అని ఒక స్లోగన్ కింద ఉండేది ఓటుకి వందా వంద కాయితే వేస్తే ఓటు ఇప్పుడు ఓటు వంద కాదు వంద కాయితే ఎవరికి అక్కర్లేదు నోటికి ఐదు వందల అది అక్కర్లేదు ఇప్పుడు వెయ్యకాగితం తక్కువ తక్కువైతే పనికిరాదు వెయ్య కాగితం వెయ్యి ఓటు వేసుకుని ఒకటి తీసుకోండి వీళ్ళు అలాగే తీసుకున్నారు వాళ్ళు అలాగే పుచ్చుకుంటున్నారు పద్నాలుగు కోట్లు పట్టుకున్నారంటే ఎంత చలామణీరో ఎంత ఉండి ఉంటుందంటారు ఎంత వన్ పర్సెంట్ పట్టుకుని ఉంటారా అనుకోండి వన్ పర్సెంట్ పట్టుకోరు బాగా ఎఫర్ట్ చేసి వన్ పర్సెంట్ అంటే పద్నాలుగు కోట్లు వ్యాపారం నడిచిపోతుంది చలామణిలో అంత నడుస్తాం అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే డబ్బులో సుఖం ఉంటే డబ్బులు ఖర్చు పెడతాడండి మూర్ఖుడే వాడు వాడు మూర్ఖుడే అలా అనుకున్నవాడు మూర్ఖులు వాడు మూర్ఖుడేం కాదు డబ్బులో సుఖం లేదు ఆ డబ్బు నుంచి అధికారం సంపాదిస్తే దాంట్లో సుఖం ఉంటుందని అనుకుంటున్నాడు ఏమంటే అధికారం వచ్చిన తర్వాత దాంట్లో సుఖం అసలు లేదు మీకు రహస్యం చెప్తా ఈ లోకంలో పేరు ప్రతిష్టల కోసం ప్రతి ప్రయత్నిస్తూ ఉంటారు అధికారం కూడా ఒక రకంగా అటువంటిదే డబ్బును ఖర్చు పెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి మనుషులు చాలా ఉత్సాహంగా ముందుకొస్తారు సో పూర్వం కవులు పేరు ప్రతిష్టల కోసం డబ్బులు తమ పోగేసుకున్న డబ్బులతోటి తమ కవిత్వాన్ని అచ్చువేయించి తమ డబ్బులు ఖర్చు పెట్టి కవి సమ్మేళనాలు చేయించి తమ డబ్బులే ఖర్చు పెట్టాయి ఆ ఊళ్ళో కవులని లేకపోతే ఆ జిల్లాలో కవులందరినీ తోటి చేర్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ చేత మైకు పెట్టి ఆడియన్స్ని పిలిపించి దాంట్లో తమ కవిత్వాలు చదివించి ఇంత కష్టపడేవారు ఎందుకని తమ పేరు కవిగా తమ పేరు పైకి రావటానికి పేరు ప్రతిష్టల కోసం మనుషులు ఆ పేరు ప్రతిష్ట దీని లోకేషణ అంటారు బహుదారు ఎన్నికల్లో దీని ప్రసక్తి వస్తుంది వేక కూడా వస్తుంది ఈ లోకేషణ ఈ లోకేషణ అనే ఆ వీక్నెస్ ఆ బంధము అది ఒక ట్రాప్ అది దాని నుంచి సన్యాసులు కూడా తప్పించుకోలేకపోయాయి చాలా దురదృష్టకరమైన విషయం అన్నీ వీధులుపెట్టే అని భ్రమపడ్డవాడు కూడా ఆ లోకేషణకి లొంగిపోతాడు దాన్ని వెనకాల పడి ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి సన్యాసు లేదు గృహస్థులు ఏదే అల్టిమేట్గా మనస్సు మనస్సు సన్యాస కాదు మనస్సు ఇట్ హాజ్ ఇట్స్ స్ట్రక్చర్ అంతే దీంట్లో ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగి కొలది దేర్ ఈజ్ ఎ వెరీ హెవీ ప్రైస్ దట్ యు హే ఫర్ అంచేతనే ఈ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు కూడా వీడు ఆ ప్రైస్ పే చేస్తూ ఉంటాడు వాడికి విశ్రాంతి సుఖం ఉండదు కానీ పైకి చెప్పడం దీనికే తేలు కుట్టిన దొంగ సామెత పైకి చెప్పడం ఎందుకంటే పైకి చెప్పాడు అనుకోండి మీరందరూ నేను ఈరోజు హాఫ్ పూన్ చాలా గొప్పవాళ్ళని అనుకుంటున్నారు అలా మీరు అనుకున్న తప్పు దాంట్లో మీరందరూ ఇంతమంది అనుకున్న వెంటబడ్డం మూలంగా నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను చాలా కష్టపడుతున్నాను నాకు విశ్రాంతి ఆరాం లేకుండా అయిపోయిందని చెప్తాడా చెప్పడు తేలు కుట్టింది దొంగగా నాకు తేను గుర్తింది చెప్పినట్టుగా ఉంటున్నాడు ఇవ్వ దొంగతనం చేస్తున్నాడు అర్ధరాత్రి పూట తేను గుర్తింది ఎవడేం చేస్తాడు మాట్లాడ్డా మాట్లాడ్డా నేను ఒక కార్టూన్ చూశాను కామన్ జెర్రీ కార్టూన్ చూసాను దాంట్లో ఈ పిల్లికి కాలు మీద బరువు పడి కాలు నలిగిపోతుంది నలిగిపోతే అది ఏం చేయాలి అమ్మో అని ఒక గెంతేసి కేక వేయాలి కదా వేయిదు కేక ఎందుకంటే కేక వేస్తే దీని యజమానురాలు వచ్చి దీన్నేమో ఇంట్లో బయటికి తోసేస్తుంది లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పడుతుంది యజమానురాలు ఇంక నన్ను డిస్టర్బ్ చేసామంటే నేను ఇంట్లో వచ్చి తగ్గ పర్ పంపింగ్ చేస్తాను అని ఆ పిల్లికి లాస్ట్ వాటిని ఇచ్చి పడుకుంటున్నాడు ఆ పిల్లికి కాల్ పీసా ఏదో పొత్త పడుతుంది అది అబ్బోలు గెడ్జేసి కేకలయ్యాయి కానీ వేయదు అది ఏం చేస్తుందంటే గమగంలో పిల్లి పిల్ల కదా నేను పిల్లిలా నడుచుకుంటూ కిటికీలోంచి అవతలకు వెళ్ళిపోయి ఆ రోడ్డు దాట అక్కడికి వెళ్ళి అక్కడ ఒక్క గద్దేసి ఆకేస్తుంది ఎందుకంటే ఇట్ కెరాట్ క్రై విత్ పెయిన్ ఒకసారి కేక వేస్తే కొంత పెయిన్ తగ్గుతుంది అది కూడా చేయలేదు అది అది తేను కుట్టిన దొంగ అంటే అలా ఉంటుంది